చట్ట ప్రకారం న్యాయం ప్రకారం ధర్మం ప్రకారం చేస్తుంది ధర్మ విరుద్ధంగా చేసేటువంటి యుద్ధం అజ్ఞానులది ధర్మంగా చేసేటువంటి యుద్ధము జ్ఞానిది సత్వగుణంగా ఉండేవాడిది ముముచ్చు ఇద్దరు ముముచ్చువులే అక్కడ ధృతరాక్షుడు ముముచ్చువే ఇక్కడ పాండవులు కూడా ముముచ్చువులే అయితే ఏంటంటే వీళ్ళు ధర్మ మార్గంలో మోక్షం పొందాలనుకుంటున్నారు వాళ్ళేమో అధర్మ మార్గంలో మోక్షం కాదు కానీ జయించాలనుకుంటున్నారు యుద్ధంలోకి ధృతరాష్ట్రుడు రాలేదు ధృతరాష్ట్రుడు దూరంగా ఉన్నాడు యుద్ధంలోకి అజ్ఞానము అజ్ఞాన వృత్తులు మాత్రమే వచ్చాయి అజ్ఞాన వృత్తులే నశిస్తాయి జీవుడు పరమాత్మే కాబట్టి జీవుడు ధృతరాష్ట్రుడు అనేటువంటి జీవుడు యుద్ధానికి రాలేదు తన యొక్క అజ్ఞానము తన యొక్క అవిద్యావృత్తులు నశించంగానే దృ ధృతరాక్షుడు వాటి నుంచి విడుదల పొందాడు వాటి నుంచి విడుదల పొందాడు అతను చనిపోయాడని చెప్పట్లా తర్వాత అతను వానప్రస్థ ఆశ్రమకెళ్ళి ఇంకా పూర్తిగా అజ్ఞానం పోకపోయేసరికి చివరికి అతను అడవిలో కారుచిచ్చే ఆ దావా గిలపడి చనిపోయాడు మరి అక్కడికి అతనితో పాటు వానప్రస్థానికి వెళ్ళినటువంటి సంజయుడు విదురుడు ఆ టైంకి అక్కడ లేకుండా వేరే చోటు ఉండి యోగంలో కేవలం కుంభక యోగంలో ఉండి స్వయంగా వాళ్ళ ఇచ్చతో ప్రాణాన్ని ఉత్క్రమింపజేసి వాళ్ళు ముక్తులయ్యారు సంజయుడు విధుడు ముక్తులయ్యారు ధృతరాష్ట్రుడేమో దావాగ్లిలో మరణించాడు అయితే వానప్రస్థాశ్రమం దాకా వెళ్ళాడు కానీ పూర్తిగా సన్యాసి కాలేదు పూర్తిగా జ్ఞాని కాలేదు సరే అతని విషయం అక్కడ వెళ్ళాడు మనకి ఇక్కడ పక్కన పెడితే కౌరవులు పాండవులతోనే ఈ మహాభారత యుద్ధం జరిగింది అది మనలోనే జరుగుతుంది మలినజీవుడు ధృతరాష్ట్రుడు ప్రశ్న వివరణము ధరతి ఇది ధర్మ దృంధారణే ధరతి అంటే ధరించునది ఇది అంటే కనుక ధరించినది ఏదో అది ధర్మం ధరతి లోకానికి ధర్మ అంటే మళ్ళీ లోకము లోకములను ధరించినది కూడా ధర్మమే ద్రియతే వాజనైరితి ధర్మ జనులచే సమాజ ధర్మంగా కూనుకొనబడింది ఏదైతే ఉందో అది కూడా ధర్మమే ధర్మాలకి మూడు రకాల అర్థాలు ఇచ్చారు ఈ భూదే ఉంది జ్ఞానుల్ని అజ్ఞానుల్ని దుష్టుల్ని శిష్టుల్ని కూడా మోస్తుంది ధరిస్తోంది కాబట్టి భూదేవికి అది ధర్మం దానికి అంతగానే ధరణి అని పేరు లోకం ఉంది లోకంలో సూర్యచంద్రులు ఉన్నారు ఉదయాస్తమానాలు ఉన్నాయి ఋతువులు ఉన్నాయి లోకము రక్షించబడుతోంది దీన్ని లోకం అనండి ఆ ప్రకృతి యొక్క ధర్మము లోక ధర్మము లోకాన్ని ఒక పద్ధతిలో నడుపుతుంది గ్రహాలన్నీ ఒక కక్షలో తిరుగుతున్నాయి వేటి ధర్మం అవి పాటిస్తున్నాయి చురుడు చుట్టూ తిరిగే గ్రహాలు ఉపగ్రహాలు వాటి వాటి కక్షలో తిరగకపోతే లోకం నశిస్తుంది వాటి ధర్మం అవి పాటిస్తున్నాయి వ్యక్తిగత ధర్మం సమాజ ధర్మం రెండు ఉన్నాయి వ్యక్తిగత ధర్మం నీవు శుభ్రంగా కరెక్ట్గా ఉండటం సమాజ ధర్మం అంటే సమాజానికి ఉన్న ధర్మాన్ని మనం కాపాడాలి ఈ రెండిట్లో ఏది గొప్పది రెండు గొప్పవే అయితే వ్యక్తిగత ధర్మానికి సమాజ ధర్మానికి ఒక సంఘర్షణ వచ్చింది అప్పుడు వ్యక్తిగత ధర్మంతో సమాజాన్ని పాడి చేస్తావా సమాజ ధర్మం కోసం వ్యక్తిగత ధర్మాన్ని పక్కన పెడతావా ఇదందరూ ఆలోచించవలసిన విషయం వ్యక్తిగత ధర్మము గొప్పదే సమాజం యొక్క ధర్మము గొప్పదే అయితే ఒకదానికొకటి వైరుధ్యం వచ్చినప్పుడు సమాజ ధర్మాన్ని వదిలేసి వ్యక్తిగత వ్యక్తిగత ధర్మాన్ని పాటించాలా వ్యక్తిగత ధర్మాన్ని వదిలేసి సమాజ ధర్మాన్ని కాపాడాలా ఇక్కడ భీష్ముడు వ్యక్తిగత ధర్మాన్ని పాటిస్తూ సమాజ ధర్మానికి అతని వీలైనా కూడా పాండవుల వైపు రాకుండా అధర్మం వైపు యుద్ధం చేసాడు అధర్మం యుద్ధం చేయడానికి అతను చెప్పే కారణం ఏంటంటే నేను పెళ్లి చేసుకోను నేను పిల్లల్ని కనను నేను రాజ్యాధికారంను రాజ్యాన్ని రక్షిస్తాను ఇప్పుడు ధృతరాష్ట్రుడు ఏ రాజ్యం అయితే ఉన్నాడో ఆ మనోరాజ్యాన్ని రక్షిస్తాడట ఈ మనోరాజ్యాన్ని రక్షిస్తాను అనేటువంటిది పెట్టుకున్నాడు ఆ మనోరాజ్యాన్ని రక్షించడం కోసం ఆ మనారాజ్యంలో అనేక అధర్మాలు జరుగుతున్నా అధర్మమే గెలవాలని వాళ్ళు యుద్ధానికి వచ్చి పోరాడుతున్నా వ్యక్తిగత ధర్మాన్ని పాటిస్తూ అధర్మం యుద్ధం చేయడం జరిగింది భీష్ముడు తప్పు ఏమిటంటే ధర్మానికి క్లిష్ట వచ్చినప్పుడు వ్యక్తిగత ధర్మాన్ని త్యాగం చేసి సమాజ ధర్మం కనుక పాటించాలి అనుకున్నప్పుడు అతను ధృతరాశ్రిని తోసి చేసి తను సింహాసం